శ్రీగరుభ్యో నమ హరి పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వాతీత గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షీభూత భావా త్రిగుణి సద్గ తం నమా నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా ృ్యోష ఋషిభ్యో మహాభ్యు నమోక్షలవరహిత ప్రజర్ధ బ్రహ్మై హిత సదాశివసర శర అస్మార్యకర్య వందే శ్రీ గురి ఇరవై నాలుగవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి ప్రకాశో అర్కస్ నిన్న బ్రహ్మానుభవ ఉపనిషత్తు నుండి ఒక శ్లోకం చదువుతున్నామండి అఖండైకర చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమర్శించాలి అఖండైకరస చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి మానవుడు పొందదగినటువంటి నిర్ణయములేమి ఇది మానవుడికి ప్రశ్న జన్మించిన దగ్గర నుంచి ఆఖరి వరకు మానవోపాధిని వినియోగించుకొని పొందదగినటువంటి అత్యుత్తమ నిర్ణయం ఎందుకని తెలుసుకోవడం వాడి సహజ లక్షణం మానవోపాధిలో ఉన్న సహజ లక్షణం జిజ్ఞాస తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది వాడికి అంతే సైలెంట్గా ఉండాలనిపించదు ఏదో ఒకటి తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఉదాహరణ మీకు చెప్తా చిన్నపిల్లవాడికి ఒక పువ్వు ఇచ్చావనుకోండి వాడికి అది పువ్వు అని తెలియదు దాన్ని పీకి పాకం పెడతాడు అన్ని చేతితో నిలిపేసి ఆ రెక్కలన్నీ పీకేసి ఏమిటి అని అంటే వాడి ఉద్దేశం జిజ్ఞాస అదేమిటో తెలుసుకోవాలి వాడికి అంతే ఇది పువ్వు అని ఆ తల్లి పాపం కష్టపడి చెప్తుంది పువ్వురా అట్లా నలపకూడదురా పీకకూడదురా చెంచకూడదురా అని ఇవి పాపం ఎమోషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ సందర్భాన్ని చూస్తే మనకు ఏం తెలిసింది వాడికేమో అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస వాడి తెలీదు జిజ్ఞాస కొద్దీ దాన్ని ఏం చేశాడు ముప్పై మూడు మొక్కల చించి పడేసాడు చించిపడేసి ఆ చించి పడేసిన దాన్ని ఒక్కొక్క దాన్ని మళ్ళీ చూస్తాడు ఒక్కొక్క రెక్కనే చూస్తాడు అంటే అదేమైనా తెలియజెప్తుందా తనకు ఈవిడేదో చెప్తోంది తల్లి తనకేదో చెప్తోంది అని గుర్తించాడు ఆ చెప్తున్నది ఈ కళ్ళ కనపడుతున్నది అంటే ఆ శబ్ద ఈ దృశ్య ఏమైనా సింక్ అవుతున్నాయా అని జిజ్ఞాసతో గమనిస్తున్నాడు చూడండి ఆరు నెలల పిల్లవాడి దగ్గర కూడా ఈ జిజ్ఞాసు కనబడతాడు మనకి అంటే మానవోపాధిలో జిజ్ఞాసు సహజం వాడికి ఎవరు చెప్పక్కర్లా వాడిలో వాడికే ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఇది చేయాలి అది చేయాలి ఇలా ఇలా లోపల గిరగిరా తిరిగిపోతూ ఉంటుంది జన్మతహానే తిరిగిపోతూ ఉంటుంది తెలుసుకోవడం అన్నది మానవోపాధి యొక్క ప్రాథమికమైన